దృి భావన యత్ర సిద్ధిర్భవతి తాదృశి ఎవరికి ఇటువంటి తలంపు కలుగునో అతనికి అటువంటి ఫలం కలుగుతుంది అనేది అనేక విషయాలలో నాకు అనుభవం అయింది పేదలకు సాయపడటం నాకు ఎంతో ఇష్టం ఆ అభిలాష నన్ను ఆ పేదలతో కలిపి వాళ్లతో మంచి సంబంధం కలిగించింది నేటాల్ కాంగ్రెస్ లో అక్కడి భారతీయులు ఉద్యోగులు సభ్యులుగా చేరారు కానీ గిరిమిటియాలు మాత్రం అందు చేరలేదు కాంగ్రెస్ ఇంకా వారి పరం కాలేదు వాళ్ళు చందాలు చెల్లించి మెంబర్లుగా చేరలేదు మరి కాంగ్రెసు అట్టివాళ్లకు సాయం చేయాలి అప్పుడు వాళ్ళంతా దాంట్లో తప్పక చేరతారు అని అనుకుంటూ ఉండగా ఒక ఘట్టం అనుకోకుండా ఒక పర్యాయం జరిగింది ఆ ఘట్టం అప్పుడే జరుగుతుందని నేను కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎవరూ ఊహించలేదు నేను ప్లేడర్ వృత్తి చేపట్టి అప్పటికి మూడు నాలుగు నెలల కాలం గడిచింది అప్పటికి కాంగ్రెస్కు ఇంకా శేషవం తీరలేదు ఒకనాడు ఒక తమిళుడు తలగుడ్డ తీసి చేతబుచ్చుకొని ఏడుస్తూ వచ్చి నా ముందు నిలబడ్డాడు అతడు చినిగిపోయిన బట్టలు ధరించి ఉన్నాడు అతని శరీరం వణుకుతున్నది ఎదటి రెండు పళ్ళు ఊడిపోయాయి ఆ పళ్ళ చివుళ్ళ నుండి రక్తం కారుతున్నది యజమాని అతన్ని చావబాదాడన్నమాట నా గుమాస్తా తమిళుడు అతని ద్వారా ఆ వచ్చిన వ్యక్తి కథంతా తెలుసుకున్నాను అతని పేరు బాలసుందరం దర్బానులో ప్రసిద్ధుడైన ఒక తెల్ల యజమాని దగ్గర ఇతడు ఇండించరుడు కూలి అన్నమాట యజమానికి ఏదో మాట మీద కోపం వచ్చింది ఒళ్ళు తెలియకుండా బాలసుందరాన్ని చావబాదాడు ఆ దెబ్బలకు బాలసుసుందరం ఎదుటి రెండు పళ్ళు ఊడిపోయాయి బాలసుందరాన్ని వెంటనే డాక్టర్ దగ్గరకు పంపించాను అప్పుడక్కడ తెల్ల డాక్టర్లు ఉన్నారు బాలసుందరానికి తగిన దెబ్బలని గురించి డాక్టర్ సర్టిఫికెట్ తీసుకుని మ్యాజిస్ట్రేటు వద్ద ఎఫిడవిట్ దాఖలు చేయించాను మేజిస్ట్రేటు ఆ ఎఫిడవిట్ చదివి కోపంతో వెంటనే ఆ యజమానికి సమన్లు పంపించాడు యజమానికి శిక్ష వేయించడం నా లక్ష్యం కాదు ఎలాగైనా బాలసుందరాన్ని ఆ యజమాని బారి నుండి తప్పించాలన్నదే నా లక్ష్యం ఇండెంచరుడు కూలీలను గురించిన చట్టమంతా క్షుణ్ణంగా చదివాను ఏ కూలివాడైనా చెప్పకుండా లేచి వెళ్ళిపోతే యజమాని సివిల్ కోర్టులో దావా వేయవచ్చు ఇండెంచరుడు కూలివాడు అలా లేచి వెళ్ళిపోతే యజమాని పూర్తిగా మరో గైకొనవచ్చు వాని మీద క్రిమినల్ కేసు పెట్టవచ్చు నేరం రుజువైతే కూలీకి శిక్షడా పడవచ్చు సర్ విలియం హంటర్ గారు ఇండెంచరుడు కూలీ పని బానిసత్వం ఒక్కటే అని అన్నారు యజమానికి బానిస ఏ విధంగా ఆస్తిగా పరిగణించబడతాడో అదేవిధంగా ఇండెంచరుడు కూలీవాడు కూడా యజమాని ఆస్తిగా పరిగణించబడతాడని దాని అర్థం బాలసుందరం విడుదలకు రెండే రెండు మార్గాలు ఉన్నాయి ఇండెంచరుడు కూలీవాళ్లకు ప్రొటెక్టర్ అంటే రక్షకుడు ఒకడు ఉంటాడు అతనితో చెప్పి కట్టడి నుండి తప్పించవచ్చు లేదా మరొక యజమాని దగ్గరికి బదిలీ చేయించవచ్చు ఉప్పుదల మీద బాలసుందరాన్ని యజమాని చేతనే విడుదల చేయించవచ్చు ఇదంతా ఆలోచించి ఆ యజమానితో మీద నేరం మోపి మిమ్ము శిక్షింపజేయటం నా లక్ష్యం కాదు మీరు అతన్ని క్రూరంగా కొట్టారు మీరు ఆ విషయం గ్రహించే ఉండవచ్చు మీరు కరారునామాను మరొకరికి మార్చండి చాలు అని అన్నాను నా మాటలు విని వెంటనే అతడు అందుకు అంగీకరించాడు తరువాత నేను ప్రొటెక్టర్ను చూసాను అతడు కూడా అంగీకరించాడు కానీ కొత్త యజమాని కావాలి కదా ఒక తెల్ల యజమాని కోసం వెతికాము అప్పుడు భారతీయులు ఇండెన్చరుడు కూలీలను భరించే స్థితిలో లేరు అప్పటికీ నాకు కొద్దిమంది తెల్లవారితో పరిచయం ఏర్పడింది ఒకరికి ఈ సంగతి తెలియజేశాను అతడు దయతో ఒప్పుకున్నాడు నేను అతనికి కృతజ్ఞతలు తెలియజేశాను మ్యాజిస్ట్రేటు బాలసుందరం అనుకూలి తన యజమానిపై నేరం మోపి తన ఖరారునామాను మరొకరికి బదిలీ చేయటానికి అంగీకరించాడని రికార్డు చేశాడు బాలసుందరం కేసు సంగతి కూలీలందరికీ తెలిసింది నాకు గిరిమియేటియా బంధువు అని పేరు వచ్చింది నాకు ఈ సంబంధం వల్ల ఎంతో ఆనందం కలిగింది ఇక ప్రతిరోజు మా ఆఫీసుకు గిరిమిటియాలు అపరిమితంగా రాసాగారు వారి కష్టసుఖాలు తెలుసుకునేందుకు నాకు మంచి అవకాశం లభించింది ఈ కేసు విషయం దూరాన ఉన్న మద్రాసు రాష్ట్రంలో కూడా ప్రతిధ్వనించింది మద్రాసు నుంచి నేటాలు వచ్చిన గిరిమిటియాలు తమ గిరిమిటియా సోదరుల ఈ విషయం తెలుసుకున్నారు ఈ కేసు గొప్పదేమీ కాదు కానీ నేటాలలో తమకు న్యాయం సాధించగలవాడొకడు బయలుదేరాడన్న వార్త గిరిమిటియాలకు ఉత్సాహం కలిగించింది బాలసుందరం నా దగ్గరికి వచ్చినప్పుడు తలపాగా తీసి చేతపట్టుకుని ఉన్నాడని నేను ముందే తెలియజేశాను అసలు ఈ దృశ్యంలో ఒక విచిత్రమైన కరుణరసం మరియు నైత్యం నిండి ఉన్నాయి జడ్జి నా తలపాగాను తీసివేయమున్నప్పటి ఘటాన్ని ఘట్టాన్ని గురించి మొదట వ్రాశాను తెల్లవాణ్ణి చూడటానికి వెళ్ళినప్పుడు గిరిమిటియా గానీ కొత్త భారతీయుడు కానీ తను తలపాగా తీసి చేతులతో పట్టుకోవాలి రెండు చేతులు జోడించి నమస్కరించినా అది తక్కువే బాలసుందరం నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా అలాగే చేయాలని అనుకున్నాడు ఈ రకమైన చర్యను చూడటం నాకు ఇదే ప్రథమం ఈ చర్య నాకు చిన్నతనం అనిపించింది నేను బాలసుందరాన్ని తలపాగా చుట్టుకోమని చెప్పాను అతడు ఎంతో సంకోచిస్తూ పాగాను తలకుచుట్టుకున్నాడు అయితే అప్పుడు అతడి ముఖం మీద సంతోషం తొంగి చూసింది తమ తోటి మానవులను నీచపరచటం వల్ల తమకేదో గౌరవం చేకూరుతుందని భావించే వారి ఉద్దేశ్యం ఏమిటో నాకు బోధపడలేదు అట్టి తత్వం సరికాదని నా నిశ్చితమైన అభిప్రాయం పతిత పవన సీతారా సీత రఘుపతి రాఘవ రాజ పతిత పౌన సీతారా రఘుపతి రా La la la, um patita pa